బ్రహ్మస్పత ఆనశ్రువన్నోతిసాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపత్యందే ఓం భద్రం కర్ణే భీమదేవా భద్రం పశ్యేక్షజ్రాంగై వాస్తనూర్షేమదే వహిత్యరాజు స్వస్తి ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూషా విశ్వేగా స్వస్తి నష్టో అరిష్టమేమి స్వస్తి నో గృహస్పతర్దధాతు శాంతిశాశాంతి నుక్త దర్శనం గ్రా కాలనియమాద్త ప్రతిబుద్ధ వై సందేశే నప్నము యొక్క విలక్షణ విలక్షణత ఏమంటే అయోగ్యమైన దేశము అయోగ్యమైన కాలము అంటే దేశము కాని దేశము కాలము కాని కాలము అధ్యాస అలాగే ఉంటుంది అయం సర్ప అని వీడు సర్ప రజు రెండు చూసినప్పుడు సర్పదేశము కాని చోట సర్పాన్ని చూస్తాడు సర్ప కాదు సర్పాన్ని చూస్తాడు సర్పమనే వస్తువు కూడా కాదు సర్పాన్ని చూస్తాడు అంటే దేశమునందు కాలమునందు కూడా అధ్యాసం ఉంటుంది సో దేశ దేశము కాలము వాటి ఎందు కూడా అధ్యాసం ఈ మాట పనికట్టుకు చెప్పాలి లేకపోతే మామూలుగా ఏమని జనం ఏమనుకుంటారంటే మనం వస్తువునందు మాత్రమే భ్రాంతి పడుతూ ఉంటామో అని అనుకుంటాం అంటే త్రాడు చూసి పాము అనుకున్నారనుకోండి త్రాడనే వస్తువు బదులుగా పామును చూశాడు పాముని భ్రమపడ్డాడు దానిలో కొంచెం పర్యటన చెప్పాలంటే త్రాడుపై పామును అధ్యారోపణ చేశాడు అని అంత అంత మాత్రమే అయితే మీకు పదార్థం అనేది దేశకాల సంబంధమయ్యే ఉంటుంది దేశకాలముల సంబంధం లేకుండా పదార్థము యొక్క ఉనికి ఉండదు కాబట్టి సత్వము అనే భ్రాంతిలో దేశభ్రాంతి కాలభ్రాంతి కూడా ఇవి ఉంటాయి దీనికి అన్యథాగ్రహణము పేరు స్వప్నానికి నిర్వచనం ఏంటంటే అన్యథాగ్రహణము అంటే అయోగ్య దేశమునందు అయోగ్య కాలమునందు అయోగ్య వస్తువు యొక్క జ్ఞానం కలుగుతుంది వస్తువు యొక్క అయోగ్యత అనగా ఏ విధంగా మీరు ఆ వస్తువుని గ్రహించారో అది ఆ వస్తువు కాకుండా కానీ అయోగ్యత అంటే అది ఇంకా ఇది అయోగ్యత అయోగ్యత అంటే ధర్మాధర్మాల ప్రసక్తి కాదు అది ఏ దేశమని మీరు అనుకున్నారో అది ఆ దేశము కాదు ఏ కాలం అనుకున్నారో ఆ కాలము కాదు ఏ వస్తువు అనుకున్నారో ఆ వస్తువు కాదు దీనిని అన్యథాగ్రహణము అని అంటారు అది స్వప్నము యొక్క లక్షణం అన్యథాగ్రహణము స్వప్న లక్షణము ఈ శ్లోకంలో మీరు చూడండి కాలస్య అనియమా కాలం యొక్క నియమాన్ని పాటించట్లేదు తర్వాత తెలివి తర్వాత మీరు స్వప్నంలో ఏ దేశంలో ఉన్నారో ఆ దేశంలో ఉండట్లేదు తస్మిన్ దేశే నైద్యతే సో అన్యథాగ్రహణము అన్నది స్వప్నము యొక్క ప్రధాన లక్షణము ఇప్పుడు ఎందుకంటే ఈ స్వప్నం యొక్క లక్షణాన్ని అంత జాగ్రత్తగా ఎందుకు పరిశీలిస్తున్నారు అంటే జాగ్రత్త స్వప్నం కంటే ఏ విధంగానూ భిన్నము కాదు అని చెప్పుతకూడదు ఇప్పుడు మీరు జాగ్రత్తలో అన్యథాగ్రహణము చేస్తున్నారా లేదా అన్యథాగ్రహణమా లేకపోతే యథార్థ అని చూసినట్లయితే అది స్పష్టంగా అన్యథాగ్రహణమే ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు నావాడు పరాయివాడు శత్రువు మిత్రుడు ఈ విధమైన గ్రహణం ఉంటుంది కదా ఇది యథార్థ గ్రహణమా అన్యథాగ్రహణమా అన్యథాగ్రహణం దాంట్లో యథార్థతే ఉండదు కేవలము మన మానసిక సంస్కారాలను బట్టి ఒకడు నావాడని మరొకడు పరాయివాడని మీరు వాస్తవంలో నావాడన్నవాడు నవాడు కాదు పరాయి వాడన్నవాడు పరాయి వాడు కాదు ఈ మానవ జీవితాలు వీటిని మనం నిష్కర్షగా అంటే నిఖాస్గా ఖచ్చితంగా కనుక విశ్లేషణ చేస్తే ఇదంతా కూడా ఒక దీర్ఘ స్వప్నం అని స్పష్టమైపోతుంది ఈ జీవితాల్లో మనం ఎవో కలుసుకుని ప్రవాహంలో కొట్టుకుపోయే రెండు కట్టెలు కలుసుకున్నట్టుగా కలుసుకుని మళ్ళీ అదే ప్రవాహంలో ఆ కట్టెలు విడిపోతాయి వాటి వాటి దారిలో వెళ్తాయి మనుషులు కూడా అలాగే కలుసుకుంటారు కలుసుకునే సో ఆ కలయికకు ఏవో పేర్లు పెట్టుకుంటారు భార్యాభర్త అని ఒక పేరు అన్ని సందర్భాల్లో అలా కానక్కర్లా ఇప్పుడు ఒక జీవుడు జన్మిస్తాడు ఆ జన్మించిన ఇంకో మరో జీవుడు జన్మిస్తాడు ఇప్పుడు వీళ్ళిద్దరూ బ్రదర్స్ అని పేరు పెట్టుకుంటారు What do, What do you mean by that, brothers? So, when you say this human being, you can say this human being. You can say this human being. Nakashyatwam, Nakashatwam, Tavasahana, that's a slogan. So, when you say that, సంబంధం ఉన్నవాడు కాదు కానీ సంబంధాన్ని మనం ఆరోపించుకుంటాము సంబంధ ఏవో బంధ మీరు ఎప్పుడైతే సంబంధాన్ని ఆరోపించారో అదే బంధము అవుతుంది కాబట్టి సంబంధాన్ని ఆరోపించి ఆసక్తి పెంచుకుని జీవితంలో దుఃఖాన్ని అనుభవించటం మనిషి చేసే పొరపాటు దీనికోసం సంబంధం యథార్థం కానక్కర్లేదు ఆసక్తి ఉండనక్కర్లేదు ప్రేమగా ఉంటే సరిపడుతుంది ప్రేమ దైవ దైవతత్వం ప్రేమ ఉండాలి మీరు సంబంధం పేరుతో ఆసక్తి పెంచుకున్న సందర్భంలో ప్రేమ ఉండదు ప్రేమ కప్పుబడిపోతుంది ప్రేమ ఉన్న చోట ఈ సంబంధము సంబంధం అంటే నామరూపాలేగా ఈ నామరూపాలు ఆసక్తి ప్రేమ ఉన్న సందర్భంలో ఉండదు ఎనివే ఇదంతా మనం చూసినాము కాబట్టి స్వప్నము అంటే అన్యథాగ్రహణము సో ఈ డెఫినేషను మనం ఆగమ ప్రకరణంలో చూసాం నిద్రా తత్వమజానత తత్వాన్ని తెలియకుండుట నిద్రాని తర్వాత అన్యథా గ్రహణం స్వప్న తత్వ ఒకదాని మరొకటిగా భ్రమపడుట స్వప్నము అని ఇది డెఫినెషన్స్ భాష్యం చూద్దాము జాగరితే వ్యత్యాగమన అది జాగ్రత్త వ్యవస్థలో ఒక ఖచ్చితమైన గతి ఆగతి కాలం ఉంటుంది ఇక్కడ నుంచి కాశీ వెళ్ళాలనుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రయాణం మళ్ళీ వాపస్ రావడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ ఖచ్చితంగా ఒక ప్రమాణంలో అవి తెలుస్తూ ఉంటాయి తర్వాత ఇంకా దేశ ప్రమాణతో యహ ఇప్పుడు నిడివి ప్రమాణము అంటే నిడివి ఇప్పుడు వీడు ఇక్కడ టీకాకారులు చాలా చిత్రంగా రాస్తాడు స్వప్నేహి కాశ్యా స్మీత్యనుభవం మాధురం పశ్యతీతి నా తత్ర దేశనీయమూపీ వీడు స్వప్నంలో స్వప్నం చూస్తున్నాడు స్వప్నం చూస్తూ కాశీలో ఉన్నట్టుగా కలగంటున్నాడు కాశీలో ఉన్నట్టుగా కలగని మథురలో ఉండేవాడు వీడికి రోడ్డు ఎదురుపడతాడు మధురుడు కాశీలో ఉండగా ఉండాలో కలగంటున్నప్పుడు కాశీవాసీ ఎదురుపడాలి కానీ మాధురుడు ఎదురుపడకూడదు కానీ మాధురుడు ఎదురుపడతాడు అన్యథ మాధురం అవలోకయత మథురాయామ స్మీత్యవ అనుభవనీయం పరం నైష లేదా నేను మాధురుణ్ణి చూస్తున్నాను మాధురుడు నాకు ఎదురుపడ్డాడు కనుక నేను మథురలో ఉన్నాను అనే అనుభవం కలగాలి కానీ వీరికి నేను కాశీలో ఉన్నాను అనే అనుభవం కలుగుతూ ఉంటుంది కాబట్టి కాలనీయమో గతి ఆగతి యొక్క కాలం ఏదైతే కలదో ఆ కాలము ఏమీ నిలబడదు ఇంకా సరే గజము ఏనుగుని స్వప్నంలో చూస్తాడు వీడు ఆ పునీత తనే ఉండి ఆ ఏనుగుని చూస్తాడు కదా ఆ నాది చాలా సన్నగా ఉంటుంది ఎంత సన్నగా ఉంటుందంటే కొంచెం కొలిస్ట్రాలు ఎక్కువైతే ట్రబుల్ ఇచ్చేంత సన్నగా ఉంటుంది దాంట్లో హస్తిని ఏనుగుని చూస్తాడు కాబట్టి అయోగ్యమైనటువంటి దేశము ఆ నిడివి చాలా యోగ్యంగా ఉంటుంది తస్య అనియమాత్ నియమస్య అభావాత్ ఏ నియమము ఉండదండి మీరు స్వప్నంలో మీరు ఏ దేశాన్ని అనుభవిస్తారో ఆ దేశము అక్కడ ఉండే పద్ధతి లేదు వీధిలో పరిగెడుతున్నట్టుగా స్వప్నం వస్తుంది వీడు కుక్కి మంచం మీద ఉంటాడు అంత వీధి ఎక్కడున్నది ఏనుగు స్వప్నం వస్తుంది ఏనుగు ఎక్కడ ఉన్నది సో కాలము కాశీ వెళ్ళొచ్చినట్టు స్వప్నం వస్తుంది ఐదు నిమిషాల్లో కాశీ ఏమి వీళ్ళు వస్తాడు సో ఈ విధంగా అన్యథాగ్రహణము దేశము కాలము వస్తువు అన్నిటి కూడా అన్యథాగ్రహణము అది స్వప్నం యొక్క ప్రధాన లక్షణము కాబట్టి దీన్ని మనం ఏం నిర్ధారణ చేస్తాము స్వప్నైన దేశాంతరగమనమిత్యర్థ కాబట్టి స్వప్నంలో వెళ్ళి వెళ్ళడం ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళానని కళలు కండమే కానీ ఎక్కడికి వెళ్ళారు కాశీ వెళ్ళానని కళ వచ్చిందనుకోండి అది పవిత్రమైన కళని లేకపోతే ఏదో ఇంకొక ప్లేస్ లాస్ వేగస్ లాంటి ప్లేస్కి వెళ్ళినట్టుగా కళ వచ్చిందనుకోండి అదేదో అపవిత్రమైన కళని కళకి పవిత్రమైనటి అపవిత్రమేంటి అవన్నీ కూడా మనం భాగుతుంది కాబట్టి కళ అని పేరెందుకు వచ్చిందంటే అది కళ్ళ కనుక కలయే కళ్ళ సో ఇది స్వప్నము యొక్క ప్రధాన లక్షణము ఇక్కడ ఆనందగిరి ఏమంటాడో చూడండి అంటే ఎందుకు ఇలా ఉందితే దేశము కాలము కొట్టుకుని సాగు అంటే దాన్ని అలా మీరు తేలికగా చూడొద్దు కొంచెం రోడ్గా పరిశీలించే ప్రయత్నం చేయండి అని చెప్పడం కోసం నేను ఆనందగిరి రాసింది మీకు వివరిస్తున్నాను యద్శస్థ స్వప్నం పశ్చిమని మొదలుపెట్టాడు స్వప్నం చూస్తున్నాడు ఏదో ఒక స్థానంలో ఉన్నాడు ప్రతిబుద్ధ నిద్రలేచాడు నిద్రలేస్తే ఆ స్థానంలో లేడు తస్ దేశే నాస్తి కాబట్టి స్వప్నమంతా కూడా మిథ్యా అని మనం అంగీకరించకదప్పుడు తథ ఎస్ దేశే స్థిత సంసారమనుభవతి బ్రహ్మభావం ప్రతిపన్న తస్మిన్ దేహదేశే నాస్తి పరిపూర్ణ బ్రహ్మస్వరూపేణ అవస్థానాత్ అతో జాగ్రత్త సత్తు ఇప్పుడు నేను నేను ఇక్కడ ఉన్నాను అన్నది స్వప్నంలో నేను కాశీలో ఉన్నాను అన్నది ఎట్టి అన్యథాగ్రహణమో నేను ఇక్కడ ఉన్నాను అన్నది కూడా అట్టి అన్యథాగ్రహణమే ఎలాగంటే ఇప్పుడు ఓ మహాత్ముడు వచ్చాడు ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు అయా దయచేయని కూర్చోవేశారు కూర్చోబెట్టారు భక్తులందరూ ఉన్నారు అక్కడ మహాత్మాజే ఎక్కడి నుంచి వస్తున్నామని అడిగారు అడిగితే ఆయన ఏమని చెప్పాడంటే మాస్కో నుంచి వస్తున్నానని చెప్పాడు మాస్కో అంటే రష్యా క్యాపిటల్ అక్కడి నుంచి వస్తున్నానని చెప్పాడు ఆ ప్రశ్న అడిగిన ఆయన చిన్న పుచ్చుకుని కూర్చున్నాడు మళ్ళీ ఇంకేవో ప్రసంగం సత్సంగం అవుతుంటే ఇంకొకటి అడిగాడు మహాత్మాజీ ఎక్కడి నుంచి వస్తున్నారు ఏమీ అడిగాడు అడిగితే అదే న్యూయార్క్ నుంచి వస్తున్నానని చెప్పాడు అప్పుడు అడిగారు ఏమండి ఒకసారి మాస్కో నుంచి వస్తున్నానని చెప్పారు ఇంకోసారి న్యూయార్క్ నుంచి వస్తున్నానని చెప్పారు మీరు చెప్పిన సమాధానం యోగ్యంగా లేదు కదా అని అడిగారు అంటే ఆయన ఏమని అయోగ్యమైన ప్రశ్నకి అయోగ్యమైన సమాధానం సాల్వ్ను అని చెప్పారు ఆత్మ చైతన్యము రాదు వెళ్ళదు ఏమండి దేహము వస్తుంది వెళ్తుంది దేహము నేను కాదు దేహము నేను కాదు కాబట్టి ఇప్పుడు ఇది ఎలాగంటే మీరు గమనించండి ఇక్కడ అక్కడ ఇంతకుముందు చెప్పాను అది ఇక్కడ అక్కడ అని రోజులు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ దగ్గరగా ఉంది అక్కడ దూరంగా ఉంది దేనికి దేహానికే ఇక్కడ దగ్గర అక్కడ దూరము దేనికి దేహానికి ఏమంటే మనస్సుకి ఇక్కడ అక్కడ రెండు రెండింటినీ మనస్సు సమానంగా తెలుసుకుంటుంది ఆ రెండు కూడా సమానంగా ప్రకాశిస్తాయి ఆత్మ చైతన్యం అనే వెలుగులో రెండు సమానంగా ప్రకాశిస్తాయి కాబట్టి ఆ ఎరుక తెలివి ఏది ఆ తెలివికి ఇక్కడ అక్కడ అనేటువంటి విభాగం ఏముండదు ఇక్కడ అక్కడ రెండు కూడా సమానంగా తెలివిలో ప్రకాశిస్తాయి ఇప్పుడు ఇక్కడ అక్కడ వంద మైళ్ళ దూరం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి రెండు గంటలు పడుతుంది కానీ ఆత్మ చైతన్యంలో ఇక్కడ ఏ క్షణంలో ప్రకాశించిందో అక్కడ కూడా అదే క్షణంలో ప్రకాశిస్తుంది రెండు గంటల తర్వాత ప్రకాశించదు ఇప్పుడు మాస్కో అన్నాను నేను మాస్కో అంటే ఇప్పుడు మాస్కో అనాలి అంటే ఏ క్షణంలో హైదరాబాద్ అన్నానో అదే క్షణంలో మాస్కో కూడా అంటా కాబట్టి రెండు దేశములు కూడా ఒకే క్షణమునందు ఆత్మ చైతన్యంలో ప్రకాశిస్తాయి కాబట్టి దేహదృష్ట్యా దగ్గర దూరం ఉన్నది తప్ప ఎరుక దృష్ట్యా చైతన్యం దృష్ట్యా దగ్గర దూరం అనే విభాగమే కల్పితము కాబట్టి కల్పితమైన విభాగం మనస్సులో పెట్టుకుని మీరు అయోగ్యమైన ప్రశ్న వేశారు కనుక నేను అయోగ్యమైన సమాధానం చెప్పాను అన్నాడు అని చెప్పి ఆయన ఇంకా ఏమన్నాడంటే నేను ఎక్కడి నుంచి రాలేదు ఎక్కడికి వెళ్ళుటలేదు ఎందుకంటే ఇక్కడ అనే దేశము మాయందేయగలదు అక్కడ అనే దేశం కూడా నా ఎందే గలదు ఇప్పుడు అనే కాలము అప్పుడు అనే కాలము కూడా నా ఎందే గలవు కాబట్టి దేహాభిమానం ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ అక్కడ ఇప్పుడు అప్పుడు అనే దేశకాల వ్యవస్థలు పొస్గుతాయి దేహాభిమానం తప్పు అని కనుక మీరు స్వీకరించినట్లయితే దేశకాల వ్యవస్థలన్నీ కూడా అన్యథాగ్రహణంలో పడిపోతాయి కాబట్టి ఈ దేశకాల వ్యవస్థలన్నీ జాగ్రత్త వ్యవస్థలో ఉండే దేశకాల వ్యవస్థలన్నీ స్వప్న దేశకాల వ్యవస్థల వలె మిథ్య అన్యథాగ్రహణము రెండింటికి సమానము ఇప్పుడు చూడండి సినిమా ఉందనుకోండి సినిమా అంటే ఏమిటది అది ఒక లీల లీల ఒక విలాస ఒక క్రీడ దేని యొక్క క్రీడ కాంతిటీ యొక్క క్రీడ తెరపై ఫిలిం ద్వారా కాి యొక్క క్రీడ ఏది గలదో దానికి సినిమా అని పేరు జాగ్రత్తలు వస్తేటో స్వప్నాలు వస్తే ఏమిటో చెప్పండి స్వప్నాలు వస్తే ఆత్మ చైతన్యము మనస్సు అనే ఫిలిం ద్వారా దేశకాలములనే తెరపై చేసే క్రీడకే స్వప్నము అని ఇప్పుడు సినిమా తెర మీద అన్ని దేశాలు ఉంటాయి క్రికెట్ మైదానము సినిమా తెర మీద ఉంటుంది యుద్ధభూమి సినిమా తెర మీద ఉంటుంది అవన్నీ అయోగ్య దేశములే సినిమా తెర మీద ఒక గంటలో యాభై ఏళ్ళ చరిత్ర చూపిస్తాడు అయోగ్య కాలమే సరే అయోగ్య వస్తువు అని ఎలాగో తెలుస్తోంది అక్కడ మీరు చూసే వస్తువు ఏది అక్కడ ఉండదు ఏమిటండి ఈ సినిమా ఇలా ఉంది ఈ అయోగ్య దేశము కాలము వస్తువు ఈ అయోగ్యత ఎలా వచ్చింది అంటే ఒక్కటే సమాధానం సో ఈ ప్రకాశం అనేది ఏది కలదో అది ఫిలిం ద్వారా తెర మీద కిరీడిస్తోంది ఓకే అది సినిమా అంగీకారమే కదా అంతవరకును ఇక స్వప్న దగ్గరికి రండి స్వప్నం ఏమిటి స్వప్నం కూడా మిథ్యా అదేమిటి అంటే ఆత్మ చైతన్యము అనే వెలుగు మనస్సు అనే ఫిలిం ద్వారా దేశకాలములు అనే తెరపై క్రీడిస్తూ ఉంటే మీకు స్వప్నావస్థ కనపడింది అంచేతనే మీకు స్వప్నంలో చూసే దేశకాలంలో అయోగ్యంగానే ఉంటాయి ఇంతవరకు తెలిసింది కదా ఇప్పుడు మీరు జాగ్రత్త అవస్థని పరిశీలించండి ఆత్మ ఆత్మవిచారం చేయాలి ఉడికే గతానుగతికో లోక అన్నట్టుగా అందరూ అనుకుంటున్నట్టే మనము అనుకుంటే అది ఆత్మవిచారం ఎందుకు అవుతుంది ఇప్పుడు నేను నా దీయంతో ఒక వ్యక్తిత్వాన్ని తన నెట్టి మీద వేసుకుని ఆ వ్యక్తిత్వానికి ఒక చరిత్ర ఉంటుంది ఆ చరిత్ర అంతా సత్యమని భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకుంటూ బ్రతకడమా అదే మరి ఆత్మవిచారం అంటే ఆత్మవిచారం అంటే ఇదంతా ఎలా కనపడుతోంది ఈ చరిత్ర ఏమిటి ఈ భవిష్యత్తు యొక్క బెంగేమిటి ఇప్పుడు ఈ శోకం ఏమిటి దుఃఖం ఏమిటి ఆసక్తి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి ఈ దేహము నేను అనేటువంటి అభిమానముకు హేతువేమి అని మీరు కనుక ఆ రకంగా కనుక విచారం చేయగలిగితే అలా విచారం చేయాలి విచారం అలా చేయాలి నేను ఒకసారి ప్రశ్నలు సమాధానాలు శేషం శేషం చెప్పమన్నారు నన్ను అంటారు మీరేదైనా చెప్పండి అంటారు ఇది ఉందంటే ఇప్పుడు ఇప్పుడు ఎద్దును చూసి డాక్టర్ని చూసి ఎద్దు కుంటుందనేది ఒక సాధ్యం ఉంటుంది అలా నన్ను చూడగానే ఏదైనా చెప్పమని అంటూ ఉంటాను సరే కానివ్వండి నేను ఏదో చెప్పి అలవాటు ఉన్నవాడిని కాబట్టి అలాంటి తప్పేం కాదు ఐమ్ నాట్ కంప్లైనింగ్ ఏదైనా చెప్పండి నేను ఏం చెప్పమంటాను నేను ఏమీ చెప్పండి నేను చెప్పేందుకు ఏమీ లేదు నేనేమంటారంటే నేను ఇలా కూర్చుంటాను మీరు అలా కూర్చోండి ఇప్పుడు పదిన్నర అయింది పన్నెండు గంటల దాకా నేను ఇలా కూర్చొని మీ కేసు చూస్తూ ఉంటాను మీరు నా కేసు చూస్తూ ఉండండి పన్నెండవగానే ఆ అతిథి అతి గృహస్థములకు భోజనం పెడతారు తినేసి వెళ్ళిపోదాం అంతవరకు మీరు మౌనంగా నన్ను చూడండి నేను కూడా మిమ్మల్ని చూస్తూ ఉంటాను లేదా కళ్ళు మూసుకుని మీరు చెప్పని చూసుకున్నా అయోభ్యంతరం లేదు అని నేనంట అలా కాదు మీరు ఏదైనా చెప్పండి అంటే నేను చెప్పానుకేం లేదండి మీరు ఏదైనా అడిగితే చెప్తా అని ఒకప్పుడు అలా అని రెగ్యులెట్ అవుతాను కూడా నేనే ఏదైనా చెప్పి ఉండాల్సిందే ఎందుకంటే వాళ్ళు అడిగే ప్రశ్నలు తలాతో కాలని ప్రశ్నలు కూడా అడుగుతారు సరే నేను ఇలాగే ట్రాప్ నా ట్రాప్ నేనే క్రియేట్ చేసుకుని ఒకటి పెట్టాను ఒక సత్సంగం నెల్లూరులో ఏదో భక్తు ఏదో చెప్పేస్తే పోయి లేదు ఒక ఆయన ద్రోణాచార్యుడు చేసిన పని కరెక్టా తప్ప అని ఒక ఐదు ప్రశ్న అడిగాడు ద్రోణాచార్యుడు ఏమేమో చేశాడు కదండి అది కరెక్టా తప్ప నేను అన్నాను ఏం చేస్తావా నువ్వేం చేస్తావు ద్రోణాచార్యుడు చేసింది కరెక్ట్ అంటే ఏం చేస్తావు తప్పంటే ఏం చేస్తాం ఈ ప్రశ్న నేను అడిగాను ఈ ప్రశ్న నేను అడిగానంటే ఎందుకు అడిగానంటే నాకు నాకు కొంత శాస్త్రీయ సంస్కారం ఉండబట్టి అడిగాను ఇప్పుడు భాష్యాల్లో అక్కడ పూర్వపక్షం వస్తుంది పూర్వపక్షం ప్రశ్న వేస్తాడు ఎస్తి శంకర్లు అంటారు కింగ్ అన్నాడు ఇదే అదే అని అడుగుతాడు అడుగుతాడు అడిగితే ఈయనేమంటారు కింఛాత అంటే అభిప్రాయం ఏమిటి ఇదైతే ఏమిటి అదైతే ఏమిటి నీ కడుపులో ఏముందో పూర్తిగా బయటపెట్టు అప్పుడు చెప్తావు సమాధానం అంటే అప్పుడు పూర్వపక్షే జ్ఞానకి జ్ఞానానికి కర్మకి సముచ్చయం పొసుగుతుందా పొసగదా అడుగుతాడు కించాత అంటే జ్ఞానానికి కర్మకి సముచ్చయము కనుక స్వీకరించినట్లయితే సన్యాసాశ్రమం నిలబడదు జ్ఞానకర్మ సముచ్చయాన్ని స్వీకరించడం కుదరదంటే సన్యాసాశ్రమం నిలబడుతుంది కానీ గృహస్థులకి వేదాంతం ఉంది అధికారం ఉండదు ఇవి ఇటువంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని మేము అడుగుతున్నాము అని వాడు కడుపులో ఉన్న మాట బయట పెడతాడు అప్పుడు సమాధానం చెప్తాడు అలా ఉంటుంది శాస్త్రీయమైన సంస్కారం నేను ఆ సంస్కారాన్ని మనస్సులో పెట్టుకుని కించాత అని అడిగాను అంటే ఆవిడ ద్రోణాచార్యుడు మంచి పని చేశాడు అంటే నువ్వేమి నిష్కర్ష చేస్తావు ద్రోణాచార్యుడు మంచి చేసిన పని మంచిది కాదు అంటే నువ్వేం నిష్కర్ష చేస్తావు అని అడిగాను అడిగితే ఆయనకి శాస్త్రీయ సంస్కారం లేదు ఆయన చిన్న ఆయన తప్పు పట్టుకున్నాడు ఏమిటిన్నాడు నేను మిమ్మల్ని ప్రశ్న అడిగితే మీరు నన్ను ప్రశ్న అడుగుతున్నారు ఏమిటన్నా అప్పుడు నేను చెప్పాను చూడండి ఈ ద్రోణాచార్యుడు చేసింది మంచి ఆచడా అనే విచారం అనవసరం మీరు ఏదైనా ఆత్మవిచారం చేయండి ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి ద్రోణాచార్యుడు ఏం చేశాడనేది ఏం విచారం చేస్తావయా ఏదో చేశారు ఏవో పురాణాల్లో ఏవో లక్ష తోటలో లక్ష రకాలుగా రాస్తారు అవన్నీ పట్టుకుని ఆ కథలు విని దాంట్లో ఏదైనా సందేశం ఉంటే తీసుకుని దండం ఆ కథలన్నింటినీ పట్టుకుని రాపాడించి ఈ కథ ఇక్కడ చెప్పాడు అక్కడ అలా చెప్పాడు అలా చెప్పాడని నువ్వు వాటికో సమన్వయం కుదురుస్తాను ఇది పాండిత్యమా పైగాను అని నేను సలహా చెప్పాను చెప్తే ఆయనకి కోపం వచ్చింది కోపం వచ్చి ఏమన్నాడంటే ఎందుకండి మహాభారతం మీద అలా మాట్లాడుతున్నారు ఏమిటి మీద అంటే ఫోన్లను క్షమించండి మళ్ళీ అడగండి మీ ప్రశ్న ఏం చేయాలని ప్రశ్నకి సమాధానం చెప్పాను ఏమని చెప్పానంటే ద్రోణాచార్యుడు తప్ప పని చేశాడాయా పూజ స్వామీజీ ఏమన్నారంటే ద్రోణాచారి ధర్మరాజు గారు అడవుల్లో ఉన్న పదమూడేళ్ళు కూడా రోజు పొద్దున్నే చిట్టిగాజెలు వడలు చట్నీ ఇవన్నీ సప్లై చేసి ఇవ్వట దుర్యోధనుడు ద్రోణాచార్యుడు ఆయన పొద్దున్న స్నానం అయ్యి ఏడున్నర అయ్యేప్పటికీ గారెలు చిట్టి గారెలు ఇతర బ్రేక్ఫాస్ట్ సామగ్రి అంతా వచ్చి ఉంది ఏమిటో ఇదంతా ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవాడంటే మహారాజు గారు నీకు పంపించమన్నారండి దుర్యోధన మహారాజు గారు పంపించారు అబ్బా ఆయనకి నేనంటే ఎంత ప్రేమ అని ఆయన స్వీకరించి చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసి వాడు ఈ రకంగా పదమూడు సంవత్సరాలు దుర్యోధనుడు బ్రేక్ఫాస్ట్ పంపించేట ఎవరికి ద్రోణాచార్యులు పంపిస్తే పదమూడు సంవత్సరాలు అయిన తర్వాత ఆచార్య యుద్ధం వచ్చింది మరి మీరు నా పక్షాన్ని యుద్ధం చేస్తారా అంటే ఇంక చేయకేం చేస్తాడు అని పూజ చెప్పారు ఇప్పుడు ఆయన మహాభారతం చూసే చెప్పుకుంటారు కొన్ని చిట్టిగారులు వడలు కాకపోవచ్చు మొత్తాది ఏదో సల్ఫీగా అలాంటిది ఏదో అయ్యుంటుంది అని చెప్పారు ఈ మాట చెప్పాను చేయకేం చేస్తాడు ఆత్మవిచారం చేయాలి ఆత్మస్వరూపాన్ని విచారం చేయాలి నేను ఫలానా అని నిశ్చయించుకుని కూర్చుంటే ఇంకా ఆత్మవిచారం ఏముంటుంది నేను ఫలానాన్ని నిశ్చయించుకోకూడదు ఈ జీవితం ఏమిటి అసలు నాకు ఈ చరిత్ర ఏమిటి ఇప్పుడు నేనున్న ఈ దేహము పెద్ద వయస్సు నాది దేహము యువనలో ఉన్నప్పుడు నేను ఇవ్వకూడదు దీని అర్థమేమిటి నేను కేవలము ఈ దేహం మాత్రమేనా ఇంతకంటే మించి నేనేది కాదా భార్య భర్త తల్లి తండ్రి కొడుకు ఇవన్నీ అంటుంటే ఎవరి యొక్క భార్య దేహానికి కదా భార్య దేహమునకు తండ్రి దేహమునకు తల్లి కాబట్టి ఆత్మవిచారం చేయాలి మనము విచారం చేయకుండా పరిశీలించకుండా సత్యములుగా స్వీకరిస్తున్న వాటిల్లో ఎంత సత్యం అని కనుక మీరు విచారణ చేసినట్లయితే మొత్తం జీవితంలో ఏ ఏ అంశాలు మీరు సత్యాలని అనుకుంటున్నారో యాదాలాపంగా ఇవన్నీ సత్యమే అని స్వీకరిస్తున్నారో ఆ అంశములన్నీ కూడా అన్యథాగ్రహణము అనే క్యాటగిరీలో పడతాయి కాబట్టి ఏది జాగ్రత్త అవస్థ అని జనులు అదంతా కూడా ఒక పెద్ద స్వప్నం తప్ప మరేమీ కాదు అదే ఆ శ్లోకానికి తాత్పర్యం అది అంతేకాని స్వప్నంలో దేశం మిథ్యా అని చెప్పడం కోసం గౌడబోదాచార్యుల దాకా అక్కర్లా మనకే తెలుస్తూ ఉంటుంది అది దృష్టాంతంగా పెట్టుకుని యాంద్ర వ్యవస్థని పరిశీలిస్తున్నారు మిత్రాద్యై సహసం మంత్రియాబుద్ధో ప్రపద్యతే గృహీతంచాపిించిత్ పశ్యతి ఇంకా స్వప్నమే ఆయన స్వప్నావస్థను చక్కగా విచారిస్తున్నారు మిత్రాద్యై సహ సమ్మంత్రియ మీరు మిత్రులు మొదలైన వారితోటి సలహా సంప్రదింపులు చేశారు ఎప్పుడు స్వప్నంలో స్వప్నంలో ఏదో చిన్న సమస్య వస్తే మిత్రులను కలుసుకుని అవున సమస్య వచ్చింది దీనికి మీరు ఏ విధమైన పరిష్కారాన్ని సూచిస్తారు అని మీరు అడిగారు అడిగితే పాపం వాళ్ళు జాగ్రత్తగా పరిశీలించి ఇలా చేయండి అలా చేయండి అని సలహా చెప్పారు మిత్రులతో సంప్రదింపులు ఆదిశబ్దేన సబ్రహ్మచారిభి ముముక్షుభి బ్రహ్మవాది గిరువాహుకాడు ఆయన అంటే మీకు స్వప్నంలో మీకు స్వప్నంలో ఏం చేశారంటే ఏమండి ఆత్మ పరబ్రహ్మ ఎలా బ్రహ్మ ఎలా అవుతుంది అని మీకు శంకొస్తే స్వామీజీని అడుగుదామంటే స్వామీజీ ఊళ్ళో లేడు ఆయన అబడికాయ అక్కడికి వెళ్ళాడని అంటే అప్పుడు మిగతా మిత్రులు ఉన్నారు కదా పాఠాలు చదువుతున్న మిత్రులు వాళ్ళని అందరినీ కలుసుకుని కావండి ఆత్మకి బ్రహ్మకి అభేదం చెప్పండి అని మీరు అడుగుతారు అప్పుడు వాళ్ళు సమాధానం చెప్తారు ఇదంతా స్వప్నంలో అయింది స్వప్నంలో ఇలాంటి చర్చలు అవన్నీ ఒక అప్పుడు సంబుద్ధ నిద్ర లేచాడు ఇద్దోలో ఊరుపేదలు ఇద్దరు లేచారు నా ప్రపంచికతే ఇప్పుడు ఏ మిత్రులను అంతకు ముందు క్షణం వరకు స్వప్నంలో ఏ మిత్రులను సంప్రదిస్తూ సలహా సంప్రదింపులు చేశాడో ఇప్పుడు వాళ్ళు కానపాడరు ఇప్పుడు వాళ్ళు లేరు అక్కడ దీన్ని మామూలుగా స్టాండర్డ్గా చెప్పి దృష్టాంతం ఒకటి ఉంది జాన్సన్ అని ఒక పెద్ద లిటరీ క్రిటిక్ షేక్స్పియర్ డ్రామాస్ అన్నిటి మీద కూడా మంచి మంచి వ్యాసాలు రాశాడు ఆయన పెద్ద విద్వాంసుడు జాన్సన్ శామ్యూల్ జాన్సన్ లిటరీ క్రిటిక్ ఓ ఫస్ట్ డిక్షనరీ ఆయనే రాశాడా ఎక్సికోగ్రాఫర్ ఆల్సో వెరీ నైస్ వెరీ గ్రేట్ స్కాలర్ శామ్యూల్ జాన్సన్ తర్వాత ఆల్ దట్స్ ని గ్రేట్ ఫిలాసఫర్ వీళ్ళిద్దరూ సమకాలీను అల్డర్ సక్స్లీ మంచి ఫిలాసఫర్ మీరు పెరనియల్ ఫిలాసఫీ అని ఒక పుస్తకం ఉన్నది అల్డర్ సక్స్లీ చాలా మంచి ఫిలాసఫీ బుక్ ఇంగ్లీష్ కొంచెం గట్టిగా ఉంటుంది హై స్టాండర్డ్ ఫిలాసఫీ బుక్ సో నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను పెరనియల్ ఫిలాసఫీ అని చాలా బాగా రాష్ట్రం మీరు ఆశ్చర్యపోతారు అల్డర్ సక్స్లీ అనే ఆయన భారతీయ తత్వశాస్త్రం గురించి మన ఫిలాసఫీ గురించి మన వాళ్ళు ఎవరికి తెలియని సంగతులు ఎన్నెన్నో చెప్తారు మన వాళ్ళు ఉంచే కథలు కాలక్షేపంలో పడిపోయారు వీళ్ళకి శాస్త్రము ఏమక్కర్లే చూడండి కథ చెప్పడానికి ఎవడో అక్కర్లేదు కథ చెప్పడం సత్యనారాయణ భ్రత కథ చెప్పడానికి మళ్ళీ ఓ గురువు ఎందుకంటే మీరే చదువుకోవచ్చు నిజానికి శాస్త్రం కూడా అలాగే చెప్తాను నేను సత్యనారాయణ వ్రతం చేసి ఓ పురోహితులు ఉండేవారు కొద్దుల కామేశ్వర గారు ఆయన్ని కనుక స్వచ్ఛనారతం చేయించమంటే ఆయన స్వచ్ఛనారతం చేయించి వడ్డించేయండి అమ్మా భోజనాలు చేసిన తర్వాత ఏమో మేమో చక్కగా వ్రతం అది చేసేవు కదా అందరికీ భోజనాలు వ్యవస్థ చేసిన తర్వాత మేము భోజనాలు చేస్తుంటే నువ్వు కథ చదువుకోమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయేదా భోజనం చేసి వెళ్ళిపోయేదాన్ని ఇంకా అక్కడి నుంచి ఆయనే కూర్చుని కథను అలాగే అదే ఏమిటి చెప్తారు కథ చెప్పడానికి ఇదేమన్నా శాస్త్రపాఠమా ఏమన్నా అలా కాబట్టి ఈ ఆల్డ్రస్ మంచి ఫిలాసఫర్ ఈ శాన్యుడు జాన్సన్లోనూ ఆల్డ్రస్ హక్స్లీ ఆ లిటరీ క్లబ్లో ఏదో లైబ్రరీ ఏదో ఉంది అక్కడ అక్కడ కలుసుకుని ఏవేవో చర్చిలో అవి చేసేవాడు ఆ సందర్భంలో జాన్సన్ మాట పై మాట ఉంటూ ఉండేది హక్స్లీ తగ్గి మాట్లాడేవాడు జాన్సన్ పాండించే ముందు హక్స్లీ తల ఉంచుతూ ఉండేవాడు జాన్సన్ చాలా గర్వంగా ఉండేవాడు హక్స్లీ కంటే నేనే రూవ్ చేశాను సుమా అనే గర్వంలో ఆయన ఉండేవాడు ఓ రోజు రాత్రి జాన్సన్ నిద్రపోతున్నవాడు విక్బడి నిద్రలేచాడు నిద్రలేస్తే భార్య ఎటంత కంగారు పడి ఒళ్ళంతా చెమట పట్టేసింది ఆయనకి జాన్సన్కి ఏమైందండి అల్లాలు నిద్రలేచారు ఏమైనా కళ పేడ కళ చూశారా అంటే అవును నేను హక్స్లీతోటి డిబేట్లో ఓడిపోయాను అని అన్నాడు అంటే ఇంతవరకు ఎప్పుడూ నేను ఆల్రస్ హక్స్లీతో డిబేట్లో ఓడనివాడిని ఫస్ట్ టైం ఇగో ఇప్పుడు నేను హక్స్లీతో డిబేట్ లో ఓడిపోయాను ఇప్పుడు అంటే స్వప్నంలో అదే దృష్టాంతం మిత్రాధ్యై సహ సంబద్ధ్య ప్రతిబుద్ధో న ప్రపద్యతే అంటే అప్పుడు ఆవిడేమని చెప్పిందంటే మీరు చింతించవద్దు ఎందువల్ల ఎందువల్ల ఓడిపోతే చింత కాకపోతే మరి దుఃఖం కాకపోతే ఇంకేముంటుందంటే ఆ హక్స్లీ మీరే మీకంటే భిన్నంగా హక్స్లీ లేడు అని చెప్పి అంతే కదా ఇప్పుడు స్వప్నంలో హక్స్లీ ఈయనే హక్స్లీ జాన్సన్ ఈయనే హక్స్లీ ఈయనే జాన్సన్ నెగ్గినా ఈయన నెగ్గినట్టే హక్స్లీ నెగ్గినా ఈయన నెగ్నట్టే కాబట్టి ఆ హక్స్లీగా మీరే ఉన్నారు కనుక మీరే నెగ్నెట్ అవుతుంది కరెక్టే అమ్మయ్యా నప్పుడు ఆయన మనస్సు కుదుటపడి మళ్ళీ రెండు మంచి పడుకుని నిద్రపోయాడు ఇది స్వామి రామతీర్థ చెప్పారు ఈయన ఇంకో జాన్స్ అన్నీ ఉంటాడు గ్లాస్ట్ అన్నా ఓ సంథింగ్ లైక్ ఆయన ఒకసారి రామతీర్థ పుస్తకం కూడా ఒకసారి వెరిఫై చేద్దాం మేబీ గ్లాస్ అండ్ మేబీ నాట్ జ్ఞాన్స్ నేను కూడా వెరిఫై చేస్తాను సో మిత్రాధ్యై సహ సంబంధియ సంబుద్ధో ప్రపద్యతే మీరు డిబేట్ చేస్తారు లేకపోతే మీరేమో సలహా సంప్రదింపులు చేస్తారు తీరా తెలివి వచ్చిన తర్వాత అక్కడ ఎవళ్ళు ఉండరు తర్వాత గృహీతం చాపి ఎత్తికించి మీరు ఏదైనా అప్పు తీసుకున్నారనుకోండి గృహీతం ఏ లేకపోతే మీకు ఏదో షాలువా ఒకటి కప్పి గండ పండేరం ఒకటి బంగారంతో చేసింది తొడిగేరు అది స్వప్నంలో ప్రతిబుద్ధో నపశ్యతి నిద్ర లేచిన తర్వాత ఆ శాలువా కనపడదు ఆ గండ ఉండదు ఏమీ ఉండదు ఏమంటే ఇది స్వప్నం ఇక్కడ పాయింట్ ఏమిటంటే మీ జాగ్రత్త వస్త దీనికంటే ఏమైనా భిన్నంగా మీకు అనిపిస్తుందా చెప్పండి మీరు కొంచెం ఆలోచించి చెప్పండి కంగారు పడకుండా కానీ ఆలోచించి చెప్పండి నాకేమీ భిన్నంగా కనిపించట్లేదు ఇదే నాకు పెర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతా భావించప్పుడు నాకు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు గోల్డ్ మెడల్స్ ఇచ్చారు అవి తీసుకున్న రోజుని ఉల్లాసంగానే అనిపించింది ఆ తర్వాత ప్రతిబుద్ధో నపశ్చి అవి ఏమైపోయాయో కూడా నాకు తెలియదు పోయాయి మెడల్స్ పోయాయి వాటి ఏదైనా స్టేటస్ ఉంటే అది అన్నీ పోయాయి కాలగర్భంలో అన్నీ పోయాయి ప్రతిబుద్ధో కాబట్టి అది స్వప్నం అంటే నేను స్వప్న దృష్టాంతం ఎంత బాగా అన్వయిస్తుందో దానికోసం చెప్తున్నాను ఇటుబుద్ధు అని కృషి ఒక ఉండేవాడు చంటి పిల్లల్ని ఎత్తుకుని ఇటువంటి తిరుగుతూ ఉండేవాడు చాలా గర్వంగా తిరిగేవాడు కొడుకు నేను కన్నానికి కొడుకునని మైస్తాన్ గర్వంగా తిరిగేవాడు ఆ స్వప్నం అలా కొంతకాలం నడిచింది ఆ తర్వాత ఆ కొడుకు పెద్దవాడైపోయాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు వీడు ఒంటరిగా మిగిలిపోయి ప్రతిబుద్ధోన పశ్చితి ఇంక కొడుకు లేడు కొడుకునే ప్రేమ ఏమీ లేదు ప్రతిబుద్ధోన పశ్చితి ఏం లేదు కాబట్టి మానవ జీవితము స్వప్నతుల్యం ఇవి యథార్థంలోనే ఎవడని అనుకుంటే హీస్ నట్స్ వాడు బుద్ధి వివేక జ్ఞానం ఉన్నవాడు కాదు జీవితంలో స్వప్న స్వప్నలాగే ఉంటాయి సో ఇక్కడ ఎత్కత్ గృహీతం వస్త్ర అన్న ఉదటాది తద్వాన్ నైకించి కరోమీతి ప్రతిబుద్ధ అన్య ప్రత్యయవాదాను స్వసంబిత్వ అధిగచతి ఎవల వస్త్రాలు నేను శాల్గా అన్నాను వస్త్రం అంటే అదే భాష్యకా మిత్రాద్యై సహ సంవంత్యా మిత్రులు మొదలైన సంప్రదింపులు చేసి అని అర్థం తదేవ మంత్రణం ప్రతిబుద్ధ న ప్రపద్యతే లేచిన తర్వాత ప్రతిబుద్ధ నిద్ర లేచిన తర్వాత ఆ సలహా సంప్రదింపులను స్వీకరించడం వాటిని యథార్థములనే అనుకోడు అప్రతిపద్యతే అవి యథార్థమో అని స్వీకరించడం ఎందుకంటే అవి స్వాప్మికము స్వప్న స్వప్నానికి చెందినవి అంటే చెంది మొదటిదంట ఇప్పుడు ఈ మూడు అవస్థలు జాగ్రత్త స్వప్న సుశుక్తి ఇవలా రొటేట్ అవుతూ ఉంటాయి సైకిల్ చక్రంలాగా చిరుగుతూ ఉంటాయి ఏమండి ఇది ఎలాగంటే పొగలు రాత్రి చక్రం పొగలు రాత్రి మధ్య సంధ్య అని ఒకటి మూడు అవస్థలు వచ్చాయి కదా సంధ్య కొంచెమే ఉంటుంది స్వప్నం కూడా కొంచెమే ఉంటుంది సంధ్య అని పేరుంది స్వప్నానికి సంధ్య సృష్టిరాహీ అనవు బ్రహ్మసూత్రం సంధ్యధికరణము అని పేరు దానికి ఒక అధ్యాయంలో మొట్టమొదటి అధికరణమేది సంధ్య అంటే ట్వైలైట్ జోన్ మిడిల్ జోన్ స్వప్నం అలాగే పూర్తిగా తెలివి కాదు పూర్తిగా నిద్ర కాదు సంధ్య సో ఇప్పుడు మీకు పొగలు సంధ్య రాత్రి మళ్ళీ సంధ్య పొగలు సంధ్య రాత్రి సంధ్య పొగలు సంధ్య రాత్రి ఇలాగ సత్తులు తిరుగుతూ ఉంటుంది ఎవరికి సక్కి సూర్యుడి కాదు సూర్యుడికి కాదు సూర్యుడికి ఏముండవు సూర్యుడికి పొగలు రాత్రి సంధ్య ఏమి ఉండవు సూర్యుడు నిత్యం ప్రకాశిస్తూ ఉంటాడంటే ఈ మురు ఎవరికంటే భూమి మీద నిలబడ్డ వాడికి యూ హ్యావ్ టు స్టాండ్ ఆన్ ది యాప్ట్ అప్పుడే మీకు ఈ మూడు అవస్థలు ఉంటాయి పొగలు సంధ్య రాత్రి అనే మూడు అవస్థలు తిరుగుతూ ఉంటాయి భూమితో పాటుగా తిరిగి వాడికి ఉంటాయి మూడు అవస్థలు అదేవిధంగా మీరు దేహము మనస్సు ఈ రెండింటితోటి తాదాత్మ్యాన్ని చెంది దేహమే నేను మనస్సే నేను అనే తాదాత్మ్యంలో ఉన్నప్పుడు మాత్రమే మీకు జాగ్రత్త స్వప్న సుశుక్తి అనే మూడు అవస్థలు ఉంటాయి వాస్తవానికి ఆ మూడవస్థలు నీవి కావు నీవు కాదు నీవీ కావు అవి కేవలము మనస్సుకి వస్తూ ఉంటాయి అవస్థలు మనస్సు నిద్రపోతే సుశుక్తి మనస్సు ఇంద్రియ సహకారం లేకుండా స్పందిస్తే స్వప్నము ఇంద్రియ సహకారంతో స్పందిస్తే జాగ్రత్త మూడవస్థలు మనస్సు యొక్క అవస్థలు అయితే మనస్సు నేను ఒకటే అని మనం జీవిస్తూ ఉంటాం కాబట్టి ఈ అవస్థలు మనకి అజ్ఞాన కల్పితము తప్ప వాస్తవంగా ఈ అవస్థలు ఆత్మస్వరూపానికి లేవు అని చెప్పనే ఎలా చెప్పాలంటే జ్వరం వచ్చింది ఎవరికి నాకు అనుకోకూడదు దేహానికి జ్వరం వచ్చింది ఏమంటే అవస్థలు ఉన్నాయి ఎవరికి నాకు కాదు మనస్సుకి ఈ అవస్థలు ఉన్నాయి ఈ అవస్థలు ఒకదాని తర్వాత ఒకటే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నాకు ఏది అవ్వదు ఐ రిమైన్ ద సేమ్ సో ఎందుకంటే అవస్థలు క్రమంగా మారుతూ ఉంటాయి నిరంతరంగా మారుతూ ఉంటాయి ఈ మారేటువంటి చేంజింగ్ ఈ మారేటువంటి అవస్థలను ప్రకాశింపజేస్తూ తాను స్వయంగా ఏ మార్పులు వికారములు లేకుండా ఉండేటువంటి కూటస్థ ఆత్మ చైతన్యం ఏది కలదో అది నా ఇప్పుడు దీంట్లో ఆ స్వరూపాన్ని తెలుసుకునే పద్ధతి ఒకటి ఉంది అది ఎలాగంటే ఇప్పుడు మీరు మనస్సు కదులుతూ ఉంటుంది మనస్సు కదిలేప్పుడు ఒక స్థితిని నిర్మాణం చేస్తుంది మనస్సు కదలిక ద్వారా అది సుఖము కావచ్చు దుఃఖము కావచ్చు శోకము కావచ్చు భయము కావచ్చు ఏదైనా ఉంటాయి ఆపోజిట్స్లో ఉంటుంది ఆ స్థితితోటి తాదాత్మ్యాన్ని చెందినప్పుడు ఆ శోకమైతే నేను శోకము భయమైతే నేను భయము నేను సుఖిని నేను దుఃఖిని అనే ఈ మనం జీవిస్తూ ఉంటాం ఇక్కడ ప్రశ్న ఏమిటంటే మీరు జాగ్రత్తగా పరిశీలించండి నేను మనస్సేనా అంతకంటే వేరే ఏమీ కాదా అన్నది ఎవరికి వాడు ఆత్మవిచారం చేసి తెలుసుకోవాలి ఇప్పుడు దేహము అనేది ఒక స్థాయి ఒక డైమెన్షన్ ఫిజికల్ డైమెన్షన్ ఉందిగా దేహం ఉన్నది ఆకలి దప్పిక రోగము రోగం వస్తే మందు ఆకలి వేస్తే దీనికి ఆహారము దప్పిక వేస్తే మంచినీరు రోగం వస్తే మందు ఈ మూడు దానికి శౌచము తర్వాత వస్త్రధారణము ఇలాంటివివో కొన్ని కూడా ఉంటాయి దేహానికి ఇది ఒక డైమెన్షన్ ఫిజికల్ డైమెన్షన్ ఏమంటే మీరు అంతేనా మీరు ఫిజికల్ డైమెన్షన్ అయినా ఇంకేమీ కాదా మీరు యూఆర్ సంథింగ్ మోర్ దాన్ ఫిజికల్ డైమెన్షన్ అని మీరు ముందు అర్థం చేసుకోవాలి నెంబర్ టూ మైండ్ ఉంది మైండ్ అంటే ఏమిటండి చలనము స్పందనకే మైండ్ అని పేరు ఈ మైండ్ స్పందిస్తూ ఓసారి కోపం ఓసారి తాపం ఓసారి సుఖం ఓసారి దుఃఖం ఓసారి శోకం ఓసారి భయం ఇంతేగా మనస్సు యొక్క స్పందనంటే ఇలా స్పందిస్తూ ఉంటుంది ఈ అవస్థలన్నీ వస్తూ ఉంటాయి ఇది మెంటల్ డైమెన్షన్ అది నా ద పాయింట్ ఈజ్ ఈజ్ నాట్ ఆల్ అంతేనా మీరు ఆ మెంటల్ డైమెన్షన్ అంతతో దాఖరా ఇది పరిశీలించగ విషయం ఇప్పుడు మీరు ధ్యానం కూర్చున్నారనుకోండి ధ్యానం అనేది ఒకటి ఉన్నది కదా ఆ ధ్యానంలో ఏమిటి మనస్సులో ఉండే సంకల్పాలన్నీ విడిచిపెట్టి మనస్సు ఏకాగ్రంగా నిశ్చలంగా మీరు కూర్చున్నారు కూర్చుంటే ఇప్పుడు మనస్సు యొక్క స్పందన లేదు అది మీకు తెలుస్తూ మీరు ఉన్నారా లేదా మీరు ఉన్నారు ధ్యానం అంటే అదే కదా మీరున్న ఉన్నారు మనస్సు యొక్క స్పందన లేదు కానీ మీరు ఉన్నారు దీన్ని ఏం తెలిసింది ఇంకొక డైమెన్షన్ ఉన్నది ఫిజికల్ డైమెన్షను మెంటల్ డైమెన్షను కాకుండా ఇట్ ఈజ్ ఎ థర్డ్ డైమెన్షన్ ఆ థర్డ్ డైమెన్షన్ ఉంది ఆ థర్డ్ డైమెన్షను దానికి ఒక పేరు పెట్టుకుందాం మనం ఐ ఆమ్ అహమ్ అని పేరు థర్డ్ డైమెన్షన్ అది థర్డ్ డైమెన్షన్ నేను ఎందుకు అనాల్సి వచ్చిందంటే మీరు బాల్యంలో చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఆ చిన్నపిల్లవాడి మనస్సు ఎలా ఉండేదో మీకు తెలుసు ఇది గుర్తుంది కదా చిన్నపిల్లవాడి దేహము చిన్నపిల్లవాడి మనస్సు ఉండి అవి ఇప్పుడు లేవు అవి పూర్తిగా మారిపోయాయి అప్పుడు అహం అనే ఒక జ్ఞానం మీకుంది ఏమంటాయి ఇప్పుడు కూడా ఈ దేహం ఆ దేహం పోయి ఇంకో దేహం ఉంది ఆ మనస్సు పోయి ఇంకో మనస్సు వచ్చింది కానీ అహం అనే అనుభవము అనే జ్ఞానము ఇప్పుడు కూడా ఉంది చిత్రం ఏమిటంటే బాల్యంలో ఉండే అహం జ్ఞానము పెద్ద వయసు వచ్చిన తర్వాత ఉండే అహం జ్ఞానము రెండు ఒకటి దాంట్లో మార్పు లేదు ఇప్పుడు నేను గోల్డ్ మెడల్ అనే ఒక కథ కింద చెప్పాను నా పర్సనల్ కథ చెప్పాను ఆ గోల్డ్ మెడల్ తీసుకున్నప్పుడు ఉండే అహం జ్ఞానము ఇప్పుడు అయ్యో గోల్డ్ మెడల్స్ లేవు ఏం లేవు అన్నీ కాలగర్భంలో కలిసిపోయే స్వప్నం అనే ఒక కూడిన ఓ మాట ఒకటి ఇప్పుడు అన్నా ఇప్పుడు మనస్సు స్థితి వేరు అప్పుడు మనస్సు స్థితి వేరు అప్పుడు దేహం వేరు ఇప్పుడు దేహం వేరు అయినా అహం జ్ఞానము అప్పుడు ఇప్పుడు కామన్గా ఉండాలి కాబట్టి ఈ అహం అనే డైమెన్షన్ ఇట్స్ ఎ థర్డ్ డైమెన్షన్ హయ్యర్ డైమెన్షన్ ఆర్ డీపర్ డైమెన్షన్ దానికి ఆత్మానికే